ో నమరి ఓ గణానా గణపతివామహే ఉపమశ్రవస్తేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృన్మోతి సాదనం మహాగణాధిపతి సదాశివ సమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా జరగండి కొంచెం భద్రం పశ్యే మాక్షజత్ర స్థిరైరంగైస్తుమేవ్యయుస్తి ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తి నస్తాక్షో అరిష్టనేమి స్వస్తినో బృహస్పతి ఓ శాంతి శాంతిశాంతి అస్పర్శయోగో వై నామా దుర్దర్శసోగి ో్యతి దర్శిన అభయే భయదర్శిన జనం భయం లేని చోట భయాన్ని దర్శిస్తారు అభయే భయదర్శిన సో ఏదో మాట్లాడుతూ ఉంటారు చాలా సందర్భాల్లో అబ్బే పరిస్థితి ఏం బాగోలేదు అన్నట్టుగా మాట్లాడతారు చాలా సందర్భం చాలా అసందర్భంగా మాట్లాడతారు సమాజ జీవనంలో సత్యం యొక్క స్థానం బాగా తగ్గిపోయింది అసత్యమే సామ్రాజ్యం అంటున్నట్టుగా ఉంది తర్వాత ఆధ్యాత్మిక రంగం కూడా చాలా కన్ఫ్యూజింగ్ గాను కొంచెం వివేకబుద్ధితో పరిశీలించే వాడికి ఏం ఉపయోగకరంగా లేదు ఏదో పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు తర్వాత భయాలు పెడతారు అభయే భయదర్శిని ఆ గోపురం ఏదో పడిపోయింది కదా పడిపోతే ఇప్పుడు దీనివల్ల ఏమేమో హానిలు వచ్చేస్తాయని చెప్పేసి భయపెడతారు గోపురం పడిపోతే హానికొస్తుంది ఏమైనా సందర్భం ఉందో దానికి అది చాలా పాతది దాన్ని పరిరక్షించి ఉండాల్సిందే మన వాళ్ళు ఏం పరిరక్షిస్తారండి ఏమన్నా మీకే పిచ్చా ఏమన్నా దానికి వెళ్ళవేసారు నేను చెప్పాను కదా వెళ్ళవేసేస్తారని ఏదైనా ఎంత పిస్తారో ఒక స్ట్రక్చర్ డౌట్ఫుల్గా ఉంటే వెళ్ళవేసేస్తారు అదో సై కాలజీ వెళ్ళవేసేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అది ఉంటే దానికి గొప్ప లేకపోతే దాన్ని ఇప్పుడు ఆ గవర్నమెంట్గా నడుస్తుంది దాని మీద అది అయిపోయింది అక్కడ రాహు పూజలు చేస్తున్నారు కేతు పూజలు చేస్తున్నారు అని చేత వచ్చింది మొన్న గ్రహణం వచ్చినప్పుడు మీరు దేవ దేవాలయం మూసేయలేదు అంచేతనే ఇలా అయింది అంటే ఈ రకంగా చేయడం తప్ప ఉపయోగకరమైన మాట ఎవడో మాట్లాడ అది పరిరక్షించడానికి చాలా ఓల్డ్ ఫస్ట్ థింగ్ ఈజ్ వెరీ ఓల్డ్ నెంబర్ వన్ నెంబర్ టూ దాన్ని పరిరక్షించి ఉండాల్సిందే ఆర్కియాలజికల్ పీపుల్ వాళ్ళు కలిసేదో పరిరక్షణ చేసి ఉండాల్సిందే సరే ఇప్పుడు గతజల సేతుబంధనం ఎలా ఇంకా అది పడిపోయింది కదా పడిపోయిందని ఇంకా విచారం ఏముంది సరే దాన్ని క్లియర్ చేసేది మంచి పని చేయొచ్చు అక్కడ దానిలో కాదు మళ్ళీ అలాంటి గోపురమే కట్టేసా ఎందుకంటే పిచ్చే ఉన్నా అదే మళ్ళీ అలాంటి గోపురం కట్టడం అది దాన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టాడు ఎందుకు కట్టాడు తెలుసా ఎందుకు కట్టాడు అన్న గజపతి రాజులపై యుద్ధ యుద్ధం చేసి నెగ్గిరెందుకు కట్టాడు ఎందుకది అలాగంటే గోపురం అనవసరం కదా వేళలో వీళ్ళు కొట్టుకుంటూ ఓ గోపుహణ కట్టడం అనవసరం అనవసరం కదా కాబట్టి అభయే భయ దర్శన చోట భయాన్ని దర్శిస్తూ అద్వైతంలో భయాన్ని దర్శిస్తారు అతివర్ణాశ్రమ అదే అస్పర్శ యోగంలో భయాన్ని దర్శిస్తారు మీరు అస్పర్శ యోగాన్ని కనుక అభ్యాసం చేయగలిగితే ఆల్రెడీ మీరు జీవన్ముక్తులు మీకు ఇంకా ఏమీ సాధన ఏమీ అక్కర్లా ఆల్రెడీ జీవన్ముక్తులు దేహము మనస్సు ఈ రెండి ఆన్ బిహాఫ్ ఆఫ్ ది బాడీ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది మైండ్ మీరు యాక్ట్ చేయకుండా ఉంటే అయిపోయింది అంతే జీవన్ముక్తులు అయిపోయింది దాన్ని అస్పర్శ యోగము సో మనం చూసి ఉన్నాము యోగినో బిభ్యతి హస్మాత్ సర్వభయవర్జితాత్ సకల భయముల నుండి వర్జితమైన ఈ ఆత్మస్వరూపం నుండి ఈ యోగులు యోగులంటే సంయోగులు అని అర్థం భయపడుతూ ఉంటారు సో కొంచెంసేపు తలుపు వేసే ఉంచండి బాగా ఎండగా ఉంది ఈ సంయోగులు అంటే సంసారంతో ఆసక్తి పెట్టుకున్నటువంటి వాళ్ళు భయపడుతూ ఉంటారు ఆత్మస్వరూపానికి భయపడతారు భాగవతంలో ఏకాదశి స్కంధంలో మాట అన్నాడు అసదాగ్రహం అంటే భేదమే సత్యము అనే ఒక ఆగ్రహము ఒక అన్వేక్షణ భేదమే సత్యం దేవుడు వేరు నేను వేరు ఎవ్రీథింగ్ డిఫరెంట్ అనే ఒక ఆగ్రహం ఆ ఆగ్రహం కారణంగా వచ్చే భయం వాడే భయాన్ని సృష్టించుకుంటాడు అసదాగ్రహం వల్ల తప్పైనటువంటి ఆగ్రహం వల్ల మంచిది ఆత్మనాశ రూప మేము యోగం దీనికి ఆత్మనాశము యోగం ఆత్మ అంటే ఈగో ఈగోనాశము అనే యోగం అది అస్పర్శ యోగము మీరు దేహంతో మనస్సుతోటి ఎప్పుడైతే తాదాత్మ్యం లేకుండా ఉంటారో అప్పుడు ఈగో ఉండదు ఇంకా ఈగో ఉన్నది దేహ మనస్సులతోటి తాదాత్మ్యం నుంచే పుడుతుంది ఇప్పుడు దీంట్లో గమనించాల్సింది ఏమిటంటే అస్పర్శయోగం వల్ల అహం బ్రహ్మాస్మి అనే అనుభవం కలిగిపోతుంది అహం బ్రహ్మ అనే అనే వృత్తి అహం బ్రహ్మ అని అలా భావం చేయమని చెప్పారు ఫైనల్గా అది తెలుసుకోదగ్గదే దాన్ని రిపీట్ చేసి ఇది కాదు విషయం తెలుసుకోవాల్సింది దాంట్లో సందేహం ఇప్పుడు మనిషి ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ అని భావన చేస్తాడా చేయుడు ఎందుకంటే ఈ ఈజ్ వెరీ ష్యూర్ తాను తాను మనిషిని అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది కానీ ఒకవేళ సందేహం వచ్చిందనుకోండి వాడికి నేను మనిషినా లేకపోతే పశువునా ఏవో కళలోని కానీ పిచ్చి పిచ్చి కళలు కానీ ఏవో డౌట్ వచ్చిందనుకోండి అప్పుడు నేను మనిషిని నేను మనిషిని అని ఒకటి రెండు సార్లు అనుకోవడం మంచిది ఉదయం దృష్టాంతం చెప్పాను అలాగే వీడికి అహం బ్రహ్మాస్మి అహం మై అహం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనే వృత్తి అది వృత్తే జ్ఞానం కాదు ఇంకాను ఉంటే ఒక మానసిక ఒక కాన్సెప్ట్ లాగా పెట్టి బట్ స్టిల్ దట్ ఈస్ బెటర్ ఎప్పుడూ కూడా ఈశ్వరుని ఆరాధించేప్పుడు నా చేత ఆరాధింపబడే ఈశ్వరుడు అల్టిమేట్గా నా హృదయంలో ఆత్మరూపుడుగానే ఉన్నాడు అని తెలుసుకుంటూ ఆరాధించటం అభేద భావన ఎప్పుడూ రికమెండ్ చేశారు అలా భేద భావనని పెద్దలు మహాత్ములు చాలామంది రికమెండ్ చేశారు కాబట్టి ఆ భేదభావనయే అస్పర్శయోగం ఎప్పుడైతే దేహేంద్రియాదులతోటి తాతాత్మ్యాన్ని భావన చేస్తాడో అదే జీవ జీవభావం అహం బ్రహ్మాస్మి అలా ఉండాలి అంతేగాని అహం బ్రహ్మ జానామి అనుకోడు అహం బ్రహ్మ అస్మి అంటే కరెక్ట్ అది అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మ జానామి అంటే అహంకారం అయిపోతుంది నాకు బ్రహ్మజ్ఞానము కలదు విరక్తుడుగా ఉండాలి నేను విరక్తుడను అని పది మందికి అడ్వర్టైజ్ చేయకూడదు బ్రహ్మరూపుడై ఉండాలి అంతేగాని అహం బ్రహ్మ జానామి అని ఎవడైనా అన్నాడంటే రెండు అంశాలు ఒకటి వాడికి బ్రహ్మ తెలియదు రెండు బ్రహ్మ తెలియబడేది కాదు అసలు మూడు వాడు చాలా అహంకారము బ్రహ్మజ్ఞానం నాకు వచ్చేసింది అనే పెద్ద అహంకారము గలవాడు కాబట్టి ఇక్కడ ఆత్మనాశము అహంకార వినాశం వైపు మనం అడుగులు వేయాల్సి ఉంటుంది ఈగోలెస్ ఎగ్జిస్టెన్స్ అంటారు ఈగోలెస్ ఎగ్జిస్టెన్స్ ఉంటాడు ఎగ్జిస్టెన్స్ ఉంటుంది కానీ ఆ ఎగ్జిస్టెన్స్ తోటి ఒక పరిచ్ఛేదభావము జోడించి ఉండదు ఘటాకాశము మహాకాశమే ఘటాకాశంలాగా ఉంటుంది కానీ ఘటాకాశము నేను ఘటాకాశమును అని అనుకుందంటే అది ఒక జీవభావాన్ని పొందినట్టు అలా అనుకోకపోతే అది ఎప్పుడూ మహాకాశమే కాబట్టి ఈగోలెస్ ఎగ్జిస్టెన్స్ అన్నది అది అస్పర్శ యోగము హిమం యోగం మన్యమానా భయం కుగము ఆత్మనాశమని భావిస్తారు ఆత్మనాశం అని భాష్యకారులు చెప్తున్నమాట కాదు అది ఆత్మనాశ రూపం మన్యమానా ఈ సంయోగులు ఉన్నారే ఈ అజ్ఞానులు ఈ యోగము అస్పర్శ యోగము ఇది ఆత్మనాశము వైపుకు దారితీస్తుంది అని భావన చేసి భయపడుతూ ఉంటారు ఇప్పుడు అలా అంటారు కూడాను ఏమండీ మీరు చెప్పే పాఠం వింటుంటే భార్య లేదు భర్త లేదు కొడుకు లేదు నేను లేదు పుణ్యం లేదు పాపం లేదు సుఖం లేదు స్వర్గం లేదు నరకం లేదు ఇలా ఉంది మీ పాఠం ఇది ఎక్కడ పాఠం అండి ఇవన్నీ మరి ఉన్నాయని చెప్పారు కదా పురాణాల్లోనూ ఇక్కడ ఉన్నాయని చెప్పారు అక్కడ ఉన్నాయని చెప్పారు ఈ దేవాలయాలకి వెళ్ళి వాళ్ళందరూ చేతకరవాళ్ళ ఆ నెల్లా అడిగారు అనుకోండి ఏముంటుంది సమాధానం నేను సమాధానం ఉండదు కాబట్టి అది ఆత్మనాశం అని చెప్పేసి భయపడతారు నీవు కర్త కాదు అని మీరు ఎవరికైనా చెప్పి చూడండి నువ్వు కర్త కాదు వాళ్ళు ఎప్పుడూ ప్రశ్న వేస్తూ ఉంటారు ఫ్రీవిల్ అన్న అంటే ఏమిటి ఫ్రీవిల్ ఎంతవరకు కరెక్టు ఫ్రీవిల్ ఉందా లేదా లేదని చెప్పారనుకోండి మీరు ఒప్పుకోడు ఫ్రీవిల్ లేదని చెప్పకూడదు ఫ్రీవిల్ ఉంది లేవాయా కొద్దిగా గొప్ప ఉందని చెప్పాలి అప్పుడు సంతోషిస్తాం ఫ్రీవిల్ లేదని చెప్పారనుకోండి అప్పుడు ఫ్రీవిల్ లేకపోతే మరి వాళ్ళు ఏమని అంటారు అంటే మరి ఈ పాఠానికి వచ్చింది ఎవరు ఉన్న పాఠం చెప్పేది ఎవరు వింటున్నది ఎవరు అని అడుగుతారు అక్కడికి తీసుకుంటాం కాబట్టి ఆ ఉందిలేండి కొంత ఉందిలండి కొంత లేదులేండి అని చెప్తే సరపడం కొంత ఫ్రీవిల్ ఉందంటే జీవుడు కరెక్టే కదా మరి జీవుడు సత్యం అయ్యాడు అంతా ఫ్రీవిల్ లేదంటే దేవుడు సత్యం అయ్యాడు మొత్తం అంతా ఫ్రీవిల్ అంటే దేవుడు లేకుండా పోతాడు ఫ్రీవిల్ అసలు లేదు ఈశ్వరు యొక్క సంకల్పమే ఉంది అంటే జీవుడు లేకుండా పోతాడు కాబట్టి జీవుడిని అట్టబెట్టాలి దేవుడిని అందుకోసం ఏమని చెప్పాలి కొంత ఫ్రీ విల్ ఉంటుంది కొంత ఈశ్వరుని విల్ మనమేమో ఫ్రీవిల్ అట్టు పెట్టుకోవాలి అని ఇలా పాఠం చెప్తాం ఇలాంటి ఉపన్యాసాలు చెప్తూ ఉన్నాయి అవి వినడానికి ఉంటాయి కానీ చాలా మిస్లీడింగ్గా ఉంటాయి కానీ ఆత్మకర్త అనే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ రేవులు గురించి చర్చ ఏంది ఎనీవే సో ఈ ఆత్మనాశం అయిపోతుంది ఆత్మనాశం అంటే దీన్ని కిచిడీ ఎలా చేస్తారు కిచిడీ చేస్తారు కిచిడీ ఎలా చేస్తారు కిచిడి ఎలా చేస్తారంటే మామూలుగా పప్పు దాల్ రైసు తర్వాత పప్పు పప్పు అన్ రైస్ కూర కూర ఏదో వెజిటబుల్ మూడు కలిపేసి మూడు కలిపేయాలి మూడు వేడివేడిగా కాదు ఆ రైస్ తీసుకుని దాంట్లో పప్పు వేసేసి దాంట్లో ఈ ఈ కూరగాయ ముక్కలన్నీ పోసేసి వేసేయటం వేసేసి పొయ్యిమే పెట్టాం సరే పోపును ఉప్పు అవి ఇలాగ ఉంటాయి అనుకోండి ఇది కిచ్చడి మూడింటిని అలాగే జీవుడు జగత్తు ఈశ్వరుడు మూడింటినీ తలపేసి బ్రహ్మాకారం చేసి పాలంట అంతే ఈశ్వరుడు జగత్తు ఎప్పుడు ఉంటారు జీవుడు ఉంటే ఉంటారు ఎప్పుడైతే జీవభావం తొలగిపోయిందో జీవుడు కంటే భిన్నమైన జగత్తు ఉండదు ఆ జగత్తుకి జగత్తు పుట్టలేదు కదా అసలు పుట్టుగానేది అంగీకరించరు కదా అజాతవాదం కదా కాబట్టి ఇదో జగత్తు దీన్ని సృష్టించిన వాడు వాడుకోడు అక్కడ ఉన్నాడు ఇన్ని లేవు అదే కదా నేను చెప్పాను మీరు ఆస్తికుల నాస్తికులు అంటే మేము మేము ఆస్తికులమో కాదు నాస్తికులమో కాదు అద్వైతులం కాబట్టి కాబట్టి అధ్యాత్మ అధిభూత అధిదైవ మూడు కలిపేసి కిచి చేసేట ఆ కిచిరీ పేరే అస్పర్శయోగము కాబట్టి ఈగో లేకుండా అయిపోతుంది ఈ ఈగో లేకుండా చేయటమే పరమార్థం దానికి భయపడకూడదు అది అభిలషించదగ్గది ఇప్పుడు వామన చరిత్ర చెప్తారు వామనావతార గాథ చెప్తారు మామూలుగా ఈ అవతార గాథలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హిస్టారిక్ అని అనుకుంటారు అవి ఎక్కడో జరిగాయి ఫలాప్పుడు జరిగేవి దాన్ని డేట్స్ ప్లేసెస్ కూడా పెట్టు కూర్చుంటారు వాటిని అంత హిస్టారిక్గా తీసుకోకూడదు మైథలాజికల్ స్టోరీస్ హిస్టారిక్ కాదు రాముడు కృష్ణుడు హిస్టారిక్ ఎనీవే పన్నెండు అది ఆ టాపిక్ అలా పెట్టి వామనావతారము సింబాలిక్ అది దాన్ని లిటరల్గా ఎన్నడూ తీసుకోకూడదు ఇవాళ వీటిని ఈ స్టోరీస్ని వెంటనే లిటరల్గా తీసుకోకూడదు వామనుడు వెళ్తాడు వామనుడే త్రివిక్రముడు ఈ వామనుడు అన్నది వేదం నుంచి వచ్చింది వేదంలో అవతారం మాట ఉండదు దేవుడికి వామనుడు అని పేరు మధ్యే వామనం ఆశీనం అలాగే సూర్యభగవాను త్రివిక్రముడుగా వర్ణిస్తారు సో ఎనీవే అక్కడి నుంచి ఆ స్టోరీ బిల్డప్ అవుతుంది వాట్ దాని మూలాలు మీకు వేదంలో ఉంటాయి అది పురాణంలో వచ్చేప్పుడు బాగా ఎక్స్పాండ్ అవుతుంది సో పురాణము అంటే అనువాదము మన అనుభవాలని అది అనువాదం చేసుకుంటుంది శాస్త్రము మన అనుభవాలని అపవాదం చేసుకుంది పురాణం మన అనుభవాలని అనువాదం చేస్తుంది మన అనుభవాలు ఎలా ఉంటాయి యజ్ఞం జరుగుతూ ఉంటుంది వే వేదకాలంలో ఎవడో ఒక మంచి పండితుడు వస్తాడు ఆయనేమో ఏదో సత్కారం చేస్తారు మీకు ఏదైనా ఇస్తాను దానం ఇస్తాను అంట ఆయన ఏదో దాన వింటాడు అలాగే ఏదో మన ఇలాంటివివో ఉంటాయి కదా అనుభవాలు ఆ బేసిస్ మీద ఆ స్టోరీ బిల్డప్ అవుతుంది కమింగ్ టు ది పాయింట్ వామనుడికినూ బలిచక్రవర్తికి శుక్రాచార్యులకి చర్చి ఉంటుంది ఆ చర్చి ఏమిటంటే శుక్రాచార్యులు అంటాడు నువ్వు ఈ దానం ఇవ్వద్దు ఎందుకు ఇవ్వద్ది అది నీ ఈ పరీక్ష ఆత్మనాశం వైపుకి తీసుకెళ్తుంది ఈ దానం ఇచ్చివాడే లేకుండా అయిపోతాడు అంచేది వద్ద ఆత్మనాశం వైపు తీసుకెళ్తుంది కదా అందు గురించి అయిపోతుంది నేను ఇస్తానని అన్నానంటే అసత్యం వాడు పర్వాలేదు అన్నాడు నన్ను శుక్రనీతి అన్నాడు దానవేత్తమాన బొంకవచ్చు అఘము పొందడం అధిపా కాబట్టి బొం బొంకమన్నాడు కాబట్ ఆత్మనాశం అయిపోతుందనే భయంతో ఈయన బలిచక్రవర్తి ఏమన్నాడు ఆత్మనాశం కాదు అక్కడ పాయింట్ ఆత్మ అంటే అహంకారం అహంకారం మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఆ పరమాత్మతత్వంలో విలీనమైపోవచ్చు అని అంటాడు సో ఈ దేవుడు వస్తాడు వామనుడు వస్తాడు కోలుస్తాడు స్టోరీ ప్రకారం అయితే దే దేర్ ఇన్ ఇష్యూ దే వామనుడు వచ్చి నాకు మూడు అడుగులు ఏమున్నాడు కాళ్ళు కడిగినప్పుడు మూడు అడుగులు ఏమన్నాడు ఇస్తానన్నాడు ఈ ఇస్తానంటే ఏమి ఇస్తానని ఈ వామనుడు కొలుస్తాడనే అభిప్రాయం కదా ఆ బేసిస్ మీద మూడు అడుగులు ఇస్తానన్నాడు కానీ నువ్వేమో దీనికి ఏదో మాయేదో చేసి దీనికి వెయ్యి రెట్లో పెద్దవాడు అయిపోయాయి అప్పుడు కొలు అది కదా బలి చక్రవర్తి కాబట్టి ఏ అలా తీసుకోకూడదు నేను ఏది ఇస్తానన్నాడో అది తీసుకోలేదు వామనుడు మూడు అడుగులు అంటే మూడు అడుగులు ఎందుకు మనకు వస్తుంది కూడా సరిపడదమ్మా నీకు మూడు అడుగులు ఏంటి నీకు ఒక అగ్రహారము లేకపోతే ఒక పెద్ద సామ్రాజ్యమే నీకు ఇస్తానంటే నాకు అక్కర్లేదు మూడు అడుగులు చాలంటాడు ఇంకా సరే అయితే మరి నువ్వు అంతే కావాలంటే తీసుకోమంటాడు వాట్ ఈస్ ది డీల్ డీల్ కదా ఇప్పుడు మీరు కొట్టుకు వెళ్ళి మూడు మీటర్ల ఏదో పన్నాళ్ళ నుంచి మూడు మీటర్లు వస్తాను ఉన్నారనుకోండి మా అమెరికాలో మీటర్ అంటే దీనికి నాలుగు రెట్లు ఉంటుందంటే ఒప్పుకుంటారా మూడు అడుగులు అంటే వచ్చిన కుట్రాడు ఆయన అడిగడు కనుక ఆయన కొలుచుకోవచ్చు ఆయన అడుగులతో లేదా బలిచక్రవర్తుని కొలిచేవమంటే మూడు అడుగులు ఆయన పాదంతో కొలిచేస్తాడు ఈయన పాదము కాదు ఆయన పాదము కాదు ఏదో పాదం పట్టుకొచ్చి దాంతో కొలుస్తానంటే హౌ ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్ కాబట్టి అది స్టోరీ దాని వాల్యూ పెద్ద ఎక్కువ లేదు దట్ ఈజ్ నాట్ ది పాయింట్ అక్కడ పాయింట్ ఏమిటంటే శుక్రాచార్యుడు జీవభావాన్ని పరిచ్ఛిన్న భావాన్ని అట్టి పెట్టుకోవాలి అని వాదిస్తాడు ఈ వామనుడు వామనుడు త్రివిక్రముడై కొలుస్తాడు ఏమిటి కొలుస్తాడు మమా అన్నదంతా తీసేసుకుంటాడు ముందు మమా తీసేసుకుంటాడు రెండు అడుగుల్లో మమా పోతుంది మమా ఏముంటాయి ప్రతివాడికేనూ ఇహలోకం పరలోకంలో ఉంటాయి యహలోకంలో ఇల్లు వకిలి భార్య పిల్లలు ఇదంతా ఇహలోకం పరలోకం ఏంటి దానం చేసి పుణ్యం సంపాదించి పరలోకం ఇవి ఉంటాయి మమ ఆ జీవభావానికి రెండు ఉంటాయి వాడు నాస్తిక జీవుడైతే ఇహమే ఉంటుంది ఇంకా పరం వాడు ఆస్తికుడైతే ఇహమ ఉంటుంది పరము ఓ కాలుతో ఇహాన్ని కొలిచేశాడు అంటే కాలుతో కొలిచేయడని కాదు పాయింట్ ఇహం ఈజ్ డినైడ్ అస్పర్శ ఇంకో కాలుతో పరాన్ని కొలిచేశాడు పుణ్యపాప స్పర్శ లేకుండా ఇహాన్ని కొలు చేసేటంటే నాది నాది ఇల్లు నా ఇల్లు వాకిల్లి భార్య పిల్లలు ఇది నాది తీసి పరేస్తుంది నా పుణ్యము నా పాపము రెండింటినీ కూడా కొట్టిపారేస్తుంది మమ పోయింది అక్కడ ఇంక ఇప్పుడు మోక్షంలో సగం పని అయిపోయింది ఇంకొక పిసరంత పని ఉంది అదేమిటి అహం పోవాలి మమకారం పోయిన తర్వాత అహంకారం పోవాలి వరస కూడా అదే వరస కూడా అదే అహంకారం పోవాలంటే ఏం So సో ఆయన ఏమన్నాడంటే పదం తృతీయం కురు శీర్ష్ణిమే నిజం నీ మూడవ పాదాన్ని నా శిరస్సుపై పెట్టమన్నా శిరస్సు అహంకారానికి బ్రెయిన్ అహంకారానికి స్థానం సో అహంకారం ఎప్పుడు బ్రెయిన్లో ఉంటుంది హృదయంలో ప్రేమ ఉంటుంది ప్రేమ చోట అహంకారం ఉండదు బ్రెయిన్లో అహంకారం ఉంటుంది అహంకారం ఉన్న చోట ప్రేమ ఉండదు లాజిక్ ఉంటుంది కాబట్టి అహంకారం స్థానం ఇది దీన్ని నీవు అహంకారాన్ని నీకు నేను సమర్పించేసుకున్నాను అని మూడో కాదుతోటి అహంకారం సమర్పించేస్తాడు సమర్పిస్తే బలి చక్రవర్తి లేడు ఇంకా బలి అనేవాడు ఎవడూ లేడు దీన్ని బలిదానము అంట ఆత్మ బలిదానం ఆ రకమైన బలిదానం ఎవడైతే చేస్తాడో వాడు పరబ్రహ్మస్వరూపుడై అది బలిదానం చేయడానికి భయపడతాడు ఎందుకని బలిదానం చేస్తే ఉన్నదంతా పోతుంది శుక్రాచార్యుడు అలాగే భయపడ్డాడు ఆచార్యుడై ఉండి కూడా అలాగే భయపడ్డాడు ఉన్నదంతా పోతుంది అంతా పోతుంది అయితే బలి ఏమన్నాడంటే అంతా పోతే ఏమీ లేనివాడు అయిపోతే ఏమీ లేనివాడు అంతా ఉన్నవాడు అవుతాడు వి వన్ హూ హ్యాజ్ నథింగ్ హ్యాజ్ ఎవ్రీథింగ్ ది వన్ హూ ఈజ్ ఎ నో బాడీ ఈజ్ ఎవ్రీ సర్వాత్మ భావంలో వెళ్ళిపోతాడు ఫలానా అనే ఒక పరిచ్ఛేద భావన లేనివాడు సర్వాత్మ భావనలోకి వెళ్ళిపోతాడు కాబట్టి ఇది ఆత్మనాశం కాదు ఇది పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుట అని బలికి తెలుసు అందుకోసం బలి దాన్ని స్వీకరించగలి అది తెలియదు మహాపండితుడే శుక్రాచార్యుడు కానీ ఆ సత్యం ఆయనకి తెలియదు అందుకోసం ఆయన కర్త భోక్త నిలబెట్టుకోవాలి అనే ధోరణిలో ఆయన ఉన్నాడు అది సరే ఆ విధంగా అర్థం చేసుకోవాలి అభయ అస్మిన్ భయదర్శిన భయ నిమిత్త ఆత్మనాశ దర్శనశీలా అవివేకిన ఇర్థ భయము నాకు హేతు భయపడ్డానికి కారణం ఏమిటంటే ఆత్మనాశము ఆత్మనాశం వాళ్ళకి కంటి కనబడుతుంది నేనేమీ అది కాకుండా అయిపోతాను అందుకోసం భయ భయపడతారు ఎవళ్ళంటే అవివేకిన ఇత్యర్థ ఆత్మ అనాత్మ వివేకం లేని వాళ్ళే అలా భయపడతారు దేహము మనస్సు ఈ రెండు ఆత్మస్వరూపంలో భాగములు కావు అవి అనాత్మలు అవి నేను కాదు అవి నావి కూడా కాదు అని ఆ విధమైన అస్పర్శయోగంలో ఎవడైతే ఉంటాడో వాడు జీవన్ముక్తుడే అని ఆ స్పర్శయోగం సంగతి చెప్పారు తర్వాత శ్లోకం మనసో నిగ్రహాయత్తం భయం సర్వయోగి దుఃఖక్షయప్రబోధా ఇప్పుడు అస్పర్శయోగము పాఠమైతే మనం తేలిగ్గా చెప్పేసుకున్నాము ఓ క్లాస్లో అయిపోయింది స్పర్శయోగం నిన్నో గంటన్నరవాడు పావు గంట ఆఖరం కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టం నేను ఇవాళ పొద్దున అనుకున్నా నేను అస్పృశయోగం పాఠని చెప్పాము చాలా ఆచరణలో కష్టం అది గృహస్థులకు మరీ సన్యాసులకే కష్టం గృహస్థులకి మరీ కష్టం సన్యాసులు గృహస్థులు ఉంటే గుర్తొచ్చింది మళ్ళీ మర్చిపోతాను ఎప్పటికీ మూడు రోజులు చెప్పాలనుకుంటున్నాను నేను జీ టూలో ఉన్నా కదా జీ ఫైవ్ సేమ్ డైమెన్షన్స్ తోట ఉన్న ఫ్లాటు జీ ఫైవ్ అద్దెకే అవైలబుల్ ఎవరికైనా కావాలంటే నాతో చెప్పండి కమర్షియల్ బ్రేక్ జీ ఫైవ్ జీ ఫైవ్లో శుభాక్ ఉంది వారు అమ్మగారు ఉంటారు వారేమో వచ్చి తక్కువ అమెరికా నుంచి అం చేత అద్దెకిద్దామని తెలియదు నాకు కనుక్కోమంటారా ఎవరైనా కావాలంటే కొనుక్కోజు ఎవరికైనా కావాలంటే చెప్పండి విల్ ట్రైప్ టాప్లో జీ ఎగ్జాక్ట్లీ అబౌ నేను జీ టూలో ఉన్నాను జీ సో ఈ అస్పర్శయోగం చాలా కష్టం నాది నేను అనే రెండూ లేకుండా శ్రీకృష్ణుడి గీతలో కూడా అద్భుతంగా చెప్పాడంటే అహంకార మమక నిర్మమో నిరహంకార వరస కూడా మమకారం తీసిపోయి నిర్మమ నిరహంకార స శాంతి మధిగచ్చతి వాడికి శాంతి వచ్చేస్తుంది సరిగ్గా ఇక్కడ అదే మాట్లాడుతున్నారు అక్షయ శాంతి రేవచ పక్కనే ఏం చెప్పారు ఏషా బ్రాహ్మీ స్థితి అక్కడ గీతలో రెండో అధ్యాయం చిగురున్నా నాది అనేది ఈ సృష్టిలో ఏదీ లేదు అంటే మనస్సుని నిషేధించేసినట్టయి నేను అనేది సృష్టిలో ఏదీ లేదు దేహాన్ని నిషేధించేసినట్టయిండి మనస్సు దేహము ఇతోటి కానీ కాబట్టి అస్పర్శయోగము కనుక మీరు పట్టుకుంటే ఈ క్షణంలోనే మీరు జీవనముక్తులైపోతారు కానీ అది ఉత్తమాధికారులకి మాత్రమే సంభవం అత్యుత్తమమైన అధికార సంపద ఉండాలి అంటే చాలా తీవ్రమైన వైరాగ్యము వైరాగ్యాన్ని మించిన వివేకము ఉండాలి అప్పుడు మాత్రమే అస్పర్శయోగం మనకి సిద్ధిస్తుంది అయితే మరి దాన్ని వదిలిపెట్టేయడం అని అంటే వదిలిపెట్టద్దు మందాధికారులు కూడా ఆ అస్పర్శయోగం వైపు మీరు వెళ్ళవచ్చు ఎలాగంటే ప్రస్తుతం ఈ అస్పర్శయోగము మీకు అంత అందరాని వస్తువుగా ఎందుకు భాషిస్తోంది ఎక్కడో కొండమైన ఉంది మనకు అందట్లేదని ఎందుకు భాషిస్తోంది మనస్సు యొక్క కాలుష్యం ఆ మనస్సు చేసినటువంటి ఆటంకం కాబట్టి మొత్తం కీ ఈ అస్పర్శయోగము ఆత్మజ్ఞాన నిష్ట లేక జీవన్ముక్తి అనేది అన్నీ ఒకటే దానికి కీ కీ ఎక్కడుంది మనస్సే కీ కాబట్టి అస్పర్శయోగాన్ని నువ్వు అభ్యాసం చేసి చేయి నీకు ఎక్కడైనా ఆటంకాలు వచ్చినట్లయితే అస్పర్శయోగం కొంచెం ఇబ్బంది అవుతుందని అనిపిస్తే ఆ దోషం మనస్సులో ఉంది అని అర్థం చేసుకుని మనస్సుపై కొంత కేంద్రీకరించి మనస్సుపై మనస్సు పెట్టి మనస్సుపై ధ్యాస పెట్టి మనస్సును శుద్ధి చేసి ప్రయత్నం చేయము ఎలాగ శుద్ధి చేయటము ధ్యానమే మనస్సులో శుద్ధి చేయడానికి ఉపాయము ధ్యానం చేయటమే మనస్సు నిగ్రహాయత్తం అనే శ్లోకం ప్రారంభమైంది సో మనస నిగ్రహాయత్తం మనస్సును నిగ్రహించుటపై ఆధారపడి ఉన్నది అభయం సర్వయోగినాం ఇక్కడ సర్వయోగులు అంటే అస్పర్శయోగానికి పూర్తి అధికార సంపద ఉన్నవాళ్ళు కానీ లేక అధికార సంపద లేని కొంత మందాధికారులు కానీ ఎటువంటి సాధకులకైనా సరే ఈ అభయము ఏ అభయము అస్పర్శయోగము అభయే భయదర్శిన అభయం అది అస్పర్శయోగము అభయం అహంకారము మమకారములు లేనిది అది అభయస్థానము దాని ఎందు భయాన్ని కలిగి ఉండడం అయ్యో అహంకారం లేకపోతే మమకారం లేకపోతే భయపడుతూ ఉంటారే వాళ్ళు ఆ స్థితిని చేరుకోవాలి అన్నట్లయితే అది మనస్సు మీద ఆధారపడి ఉంటుంది అల్టిమేట్గా మనస్సే దోషం కనుక మీరు మనస్సుని నిగ్రహించే ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా సాధకులు ఎలా ఉంటారంటే రాంగ్ డైరెక్షన్లో పోతారు కొంతమంది ఏమని అడుగుతారంటే మేము ఏ కర్మని చేస్తే మోక్షం వస్తుందని అడుగుతారు అది చాలా హీనమైన దృష్టి కర్మ వల్ల మోక్షం రాదు ఏం కర్మని చేస్తే మోక్షం వస్తుంది అని అడిగితే ఆ దృష్టి తప్పు దృష్టి సపోజ్ మీరు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండే పూజారిని ఏ కర్మ చేస్తే మోక్షం వస్తుందని అడిగారు అనుకోండి ఆయన ఏం చెప్తారు ఇక్కడ అష్టోత్తర శతనామం పూజ చేసుకుంటే మోక్షం వస్తుంది ఈ చెప్తారు కాబట్టి అది ఎందుకంటే అలాగే చెప్తారు మీరు అడగడంలో దోషం తప్ప ఆయన అలాగే చెప్తారు తర్వాత ఈ దేవాలయం శివాలయంలో అడిగారు అనుకోండి శివుడికి అభిషేకం చేసుకుంటే మోక్షం వస్తుందని చెప్తారు అదే విష్ణు ఆలయంలో అడిగారు అనుకోండి వాళ్ళు ఏం చెప్తారంటే శివుడికి అభిషేకం చేసుకుంటే ఏమీ రాదు మీరు విష్ణువుకి కళ్యాణం చేస్తే మోక్షం వస్తుంది విష్ణువుకి అభిషేకం ఉంటుంది కానీ ప్రాధాన్యం తక్కువ విష్ణు అనేప్పటికీ కళ్యాణం శివుడు అనేప్పటికీ అభిషేకం అని చెప్తారు ఇప్పుడు డాలర్ శేషాద్రి గారిని అడిగారు అనుకోండి అవున మోక్షం ఎలా వస్తుందండి ఆయన ఏమని చెప్తారు కళ్యాణం వస్తుంది మోక్షం అలా నీకు చేపిస్తాను అని అంటాను ఆయనే ఆయనకి తెలుసు ఆయన కాబట్టి కర్మ చేత మోక్షం వస్తుంది బై వాట్ కర్మ ఐ విల్ గెట్ మోక్ష అని ప్రశ్న వేయటము దానికేదో కర్మను బట్టి మోక్షం వస్తుందని చెప్పేసి సమాధానం అనుకోవడము అది హీన దృష్టి మంద దృష్టి ఆ దృష్ట్యా దోషమ దృష్టి మధ్యమ దృష్టి ఎలా ఉంటుందంటే ఫలానా దేవత యొక్క ఉపాసన చేస్తే నీకు మోక్షం వస్తుంది అనేది మధ్యమ దృష్టి అంటే ఏమిటనమాట ఈ ఈ ప్రశ్నలు వస్తాయి మీకు పురాణ వాంగ్మయంలో ఈ ప్రశ్నలు వస్తాయి దీని మీద పెద్ద చర్చలు కూడా ఉంటాయి ఆ చర్చలు ఏమిటంటే మోక్షముని ఇచ్చేది దేవత పెద్ద చర్చ ఇప్పుడు విష్ణువు ఉన్నాడు శివుడు ఉన్నాడు బ్రహ్మ ఉన్నాడు దీని మీద సంప్రదాయంలో పెద్ద చర్చ ఆ మొత్తం వాల్యూమ్ సార్ రిటన్ ఆన్ దిస్ టాపిక్ దిస్ ఇస్ ది టాపిక్ మోక్షము ఇచ్చేది ఎవరు ముకుందహ అంటే ముకుం మోక్షం దాతి ఇది ముకుందహ మోక్షం అనిచ్చేది ఎవరు బ్రహ్మ మోక్షారు మోక్షం ఇచ్చే అర్హత లేదు బ్రహ్మకు అసలు పూజార్హతే లేదు పూజను స్వీకరించే అర్హత లేదు మోక్షం ఎలా ఇస్తాడు కాబట్టి బ్రహ్మను తీసేయండి ఇంకా ఫైట్ బిట్వీన్ శివ అండ్ విష్ణు ఇంద్రుడు మోక్షం ఇస్తాడా ఇవ్వడా అనే అని ఎవరో అని లేదు సమాజంలో ఇంద్రుడు మోక్షం ఇస్తాడా వరుణుడు మోక్షం ఇస్తాడా అనే ఇష్యూ లేదు ఎందుకంటే అసలు ఆ పేర్లేరు గారు ఇంద్రుడంటే విలన్ రాజనాల బస్ ఇంద్రుడు మోక్షండి విలన్ మోక్షం ఎలా ఇస్తాడు వేరే ఋగ్వేదంలో అయితే ఇంద్రుడే అక్కడ సర్వశ్రేష్ఠంగా కాబట్టి ఇంద్రుడు కంటెస్ట్లో లేడు కంటెస్ట్లో ఎవరు ఉన్నారు విష్ణువు శివుడు అక్కడ వాళ్ళు అక్కడ ప్రతిపాదన ఏమిటంటే సోపపత్తికంగా అంటే అన్ని హేతువులతోటి మేము ఇప్పుడు నిరూపించబోతున్నాము ఏమని మోక్షప్రదాత శివుడు కాడు విష్ణువే అని నిరూపిస్తాడు తర్వాత విష్ణువు కూడా డైరెక్ట్గా ఇవ్వడు డైరెక్ట్గా మోక్షం ఇవ్వడు వాయుదేవుడు రికమెండ్ చేయాలి అప్పుడే మోక్షం ఇస్తాయి ఈ వాయుదేవుడు ఎవరంటే వాయుదేవుడు ఎవరో మీకు తెలీదా మధ్వాచార్యుడే మధ్వాచార్యులే వాయుదేవుడు ఆయనే వాయు అవతారం ఆయన కొంచెం బలంగా ఉండేవాడు వాయుదేవుడికి మూడు అవతారాలు ఉన్నాయి రెండు అవతారాలు ఉన్నాయి ఒకటి ద్వాపర యుగంలో వచ్చింది అవతారం అదేవరు భీమసేనుడు అర్జునుడు కాదు భీమసేనుడు అంచేతనే భీమసేను జోషి మొదలైన పేర్లు ప్రసిద్ధి ఆయన వాయుదేవుని యొక్క అవతారం ఏమంటే తర్వాత హనుమాన్ హనుమంతుడు త్రేతాయుగంలో వచ్చాడు త్రేతాయాం హనుమా భీమసేనో ద్వితీయక పూర్ణ ప్రజ్ఞ తృతీయస్థు భగవత్ కార్య సాధక అని మధ్వసంప్రదాయమైన శ్లోకం ఈ శ్లోకం వాళ్ళు వదిలిస్తారు మనం ఇప్పుడు ఎలాగైతే సదాశివ సమారంభం అంటామో అలా అంటారు ఈ శ్లోకాన్ని ఈ శ్లోకాన్ని ప్రార్థనా శ్లోకం కింద చెప్తాను నేను నాలుగు సార్లు విని నాకు మనస్సులలో ఉండి సడన్గా వచ్చింది భగవత్ కార్య సాధక భగవంతుని యొక్క కార్యాన్ని వీళ్ళు సాధించి పెడతారు త్రేతాయుగంలో హనుమంతుడు వాయుదేవుడు అవతారం అంజనీపుత్ర వాయుపుత్ర అని ఉంది కదా భీమసేనుడు మళ్ళీ వాయుదేవుని యొక్క అవతారం ఉంది కదా మధ్వాచార్యులు వాయుదేవుని అవతారం ముగ్గురు వాయుదేవుడు రికమెండ్ చేయాలి అంటే అర్థం మధ్వాచార్యులు రికమెండ్ చేయాలని అర్థం అప్పుడు విష్ణువే మోక్షాన్ని ఇస్తాడు శివుడు మోక్షాన్ని ఇవ్వడానికి అర్హుడు కాదు కాబట్టి ఈ ఇక్కడ చర్చ ఏమిటంటే ఏ దేవత మోక్షాన్ని ఇస్తుంది అని చర్చ ఏ కర్మ మోక్షాన్ని ఇస్తుందని ఒకడు చర్చిస్తాడు ఏ దేవత మోక్షాన్ని ఇస్తుంది అని ఇంకొకటి చర్చిస్తాడు అయితే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే మోక్షం వస్తుందని ఎవడో ఆలోచించడు దేవత మోక్షాన్ని ఇస్తుందంటే ఉపాసన చేయాలి కర్మ మోక్షాన్ని ఇస్తుందంటే కర్మ చేయాలి కానీ ఇది ఎలా ఉందంటే వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు ముగ్గురు వెళ్తుంటే దారిలో పాపం కనబడింది పాము కనపడిన వెంటనే ఒకడన్నాడు కర్ర తీసుకుని ఉంటారా లాఠీ తీసుకుని ఉంటారా ఈ పాముని చంపిస్తే కానీ మనం ముందుకు వెళ్ళడానికి వీరు లేదు అని లాఠీ కోసం పరిగెత్తాడు ఒకడు ఇంకొకడన్నాడు నాగదేవతని మనం ఉపాసం చేద్దామని నాగమంత్రం మొదలెట్టాడు నాగదోషము సర్పదోషము అనేవి ఉన్నారు వీళ్ళు అదొక గ్రూప్ ఆ గ్రూప్ విశాఖపట్నం నుంచి ఇక్కడి వరకు ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఆఫర్ సొల్యూషన్స్ మన నాగా ఈ కాళహస్తి కూడా నాగదోషానికి సొల్యూషన్స్ ఆఫర్ చేస్తారని అలా ఆఫర్ చేయబట్టే గోపురం కూలిపోయిందని ఏవేవో చెప్తారు చాలా ఎక్సైటెడ్గా చెప్పేస్తూ ఉంటారు గోపురం కూలిపోకముందు ఎవడో ఏం మాట్లాడ్డం నిజానికి కూలిపోకముందు చెప్పిన వాడు టీవీ నైన్ వాడని వాళ్ళ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు కెమెరాతో చూసి చెప్పాడు వాడు ఎనీవే కాబట్టి నాగదేవతను ఉపాసన చేద్దాము అని రెండో వాడు అన్నాడు మూడో వాడు అన్నాడు రేట్ సరే చీక చీకటి వెలుతురు సరిగ్గా లేదురా వెలుతురు సరిగ్గా పామును చూసి ఒకడేమో కలాఠీ అంటాడు ఒకడేమో నాగదేవత ఉపాసన అంటాడు అలా కంగారు అసలు నా దగ్గర బ్యాటరీ లైట్ ఉంది నేను తీస్తున్నాను లెట్ అస్ ఎగ్జామిన్ వాట్ ఇట్ ఈజ్ అని మూడో వాడు అంటాడు ఆ మూడోమడి వీడు అభయం సర్వయోగి కాబట్టి మనసో నిగ్రహాయత్తం కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంతే కాని కర్మ వల్ల ఉపాసన వల్ల మోక్షం రాదు ఉపయోగపడతాయి కర్మ వల్ల అంతఃకరణ శుద్ధి అంతఃకరణ మాలిన్యాన్ని నివారించే సందర్భంలో కర్మయోగము అంటారు వల్ల అంతఃకరణ మాలిన్యాన్ని నివారించడంలో భక్తి దే ఆర్ యూస్ఫుల్ బట్ అల్టిమేట్గా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే మోక్షహేతువు కాబట్టి మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కర్మ వల్ల మోక్షం ఎందుకు వస్తుంది కర్మణా బధ్యతే జంతువు జీవులు కర్మచేత బధింపబడతారు కాబట్టి ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి ఉపాయం ఏమిటి అంటే మనసో నిగ్రహాయత్తం అభయం సర్వయోగిన ఈ అభయము అభయము అంటే బ్రహ్మ అంటే ఆత్మజ్ఞానమే अभयों मनस्सुन निग्रहचपैनने आधारपड़ उन्नदाकर्टर चूँ पुनः ब्रह्मस्वरूप व्यतिरेकेण रज्जुसर्पवत् कल मन इंद्रििया परम विद्यार బ్రహ్మస్వరూపా అభయం మోక్షాఖ్యాచ అక్షయా శాంతి స్వభావిత ఏ సిద్ధ ఇది ఇదంతా అవతారికే ఆయన ఏమంటున్నారంటే చూడండి అజాతము ఏదీ పుట్టలేదు ఆత్మే బ్రహ్మ ఆత్మస్వరూపము లేక బ్రహ్మస్వరూపం కంటే వ్యతిరేకంగా జగత్తు అనేది ఏమీ లేదు మనస్సు చలనానికే మనస్సు పేరు దేహము మనస్సులో ఒక ఐడియా వాట్ ఈజ్ ది బాడీ చాలాసార్లు చెప్పాను మనస్సు ఇంద్రియములు పరమార్థముగా లేవు మనస్సు అంటే ఏమిటి చలనమునకే మనస్సు పేరు ఇప్పుడు ఘటజ్ఞానం కలిగింది అనుకోండి అది మనస్సు ఘట జ్ఞానం ఎలా కలిగింది ఆ ఘట సంకల్పరూపంగా మనస్సులో చలనం స్ఫురణం కలిగింది అయితే మనస్సులో స్ఫురణం కలిగి ఘటనామరూపాలు తెలిసినప్పుడు ఆ జ్ఞానాంశం మనస్సుది కాదు జ్ఞానాంశం చైతన్యందే ఇప్పుడు వైబ్రేషన్ నీట్లో వచ్చింది వైబ్రేషన్ నీటిలో వైబ్రేషన్ వస్తే ఏం పుట్టింది కెరటం పుట్టింది కెరటన్ నిండా ఏముంటుంది నీరే ఉంటుంది ఎందువల్ల నీటిలో వచ్చింది వైబ్రేషన్ నీటిలో వైబ్రేషన్ వచ్చింది కనుక నీటి నీరు కడుపు నిండా నింపుకున్న క్యారటం పుట్టుకొస్తుంది నీటిలో వైబ్రేషన్ వచ్చింది కనుక ఆత్మ చైతన్యంలో వైబ్రేషన్ వచ్చింది ఘటజ్ఞాన రూపమైన వైబ్రేషన్ వచ్చింది ఆ ఘటజ్ఞాన దాని గర్భం నిండా ఏముంటుంది ఎరుక చైతన్యమే ఉంటుంది కాబట్టి అక్కడ చలనానికి మనస్సు పేరు ఉన్నది చైతన్యమే ఎలాగైతే ఇక్కడ కెరటము వైబ్రేషన్ వల్ల వచ్చిన కెరటానికి దాంట్లో ఉన్నది నీరే దాని పూర్తిగా ఆ చలనానికి ఆకారానికి కెరటము అనిపేరు కాబట్టి ఉన్నది ఆత్మచైతన్యమే కాబట్టి చలనాన్ని మినహాయిస్తే మనస్సు వేరే ఏమీ లేదు తర్వాత మీరు మనస్సు అనేది ఎక్కడుంది మీకు ఎప్పుడైనా కంటపడిందా సంకల్పం వస్తే దాన్నే మనస్సు అని మీరు మనస్సు చాలా అధికంగా సంకల్పాలను సృష్టిస్తున్న సమయంలో మీరు మనస్సుని మీరు వాచ్ చేయండి సాక్షిగా దానివల్ల మనస్సును అలా పరిశీలించాలి మనస్సును వాచ్ చేయండి మనస్సు లేకుండా అయిపోతుంది భగవాన్ వన్ మహర్షి చాలా అద్భుతంగా చెప్పేవారు మీరు మనస్సుతోటి జగత్తులో వ్యవహరిస్తున్నప్పుడు మనస్సు మిమ్మల్ని వశం చేసుకుని నానా తిప్పలు పెట్టుకోండి మీరు మనస్సుతో జగత్తులో ప్రవేశించకుండా ఆ మనస్సునే పట్టుకునే ప్రయత్నం చేయండి మీరు మనస్సునే పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు మనస్సు లేకుండా అయిపోతుంది మరి మనస్సు లేకుండా అయిపోతే ఏమిటవుతుంది అభయం సర్వయోజనం మీకు మోక్షస్వరూపంగా మీరే సిద్ధిస్తారు కాబట్టి మనస్సు అసలు వాస్తవంగా లేనేలేదు ఏ ఇంకా దేహం ఇంద్రియం దగ్గరికి రండి చూపు ఒక ఇంద్రియం చూపు అంటే ఏమిటండి మనస్సే చూపుగా భాసిస్తుంది మనస్సే వినికిడిగా భాషిస్తుంది ఆ లోకస్ని బట్టి అది మనస్తే స్పర్శ జ్ఞానం అంటే అది కూడా మనస్సు యొక్క స్పందనే కాబట్టి మనస్సునే మీరు నిరాకరించినప్పుడు చూపు అనేది ఇట్ ఈస్ ఏ పర్టికులర్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ది మైండ్ ఓన్లీ పర్టికులర్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ది మైండ్ ఓన్లీ ఇంక దేహము వాట్ ఈస్ బాడీ బాడీ మీకు నేను చెప్తా చూడండి మనస్సులో బాడీ యొక్క సంకల్పం దేహము యొక్క సంకల్పం లేనప్పుడు దేహముందా లేదు దేహం ఎప్పుడుంది దేహాన్ని సంకల్పించినప్పుడే దేహం ఉన్నది దాన్ని బట్టి మీకేమర్థమైంది దేహము అనేది మనస్సులో ఒక సంకల్పము మాత్రమే కాబట్టి దేహము వాస్తవంగా ఇవన్నీ కూడా సినిమా తెర మీద కనబడే దృశ్యములు తప్ప ఏమీ లేవు ఆత్మ ఒక్కటియే గలదు అని ఎవరైతే ఆత్మస్వరూపం కంటే భిన్నంగా మనస్సు ఇంద్రియములు దేహము జగత్తు ఏమీ కూడా అంచేతనే మిథ్య అని చెప్పాను ఇప్పుడు మిథ్యావాదంలో ఇది వైతచ్య ప్రకరణలో విస్తారంగా చెప్పాను మిథహా భవతి జగత్తు మిథ్య అంటే జగత్తు మిథ్య అంటే మీకు అది సమస్య ఎక్కడొస్తుందంటే జ్ఞాత సత్యము అనుకుంటే సమస్య మనస్సు ఇంద్రియము దేహము జగత్తు సర్వం అప్పుడు సమస్య ఉండదు దాన్ని తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి ఈ సర్వమును మిథ్యగా తెలుసుకుని ఎవళ్ళైతే బ్రహ్మస్వరూపులై ఉంటారో వాళ్ళకి ఏం లభిస్తుంది అక్షయాశాంతి వినాశములేని శాంతి మనకి శాంతి కోసం మనం తంటాలు పడతాం అక్షయ శాంతి అంటే ఏమిటో చెప్తున్నా ఇప్పుడు అక్షయ శాంతి అంటే ఎలా శాంతి అంటే ఏమిటి ఏ పిల్లలు అల్లరి చేస్తున్నారనుకోండి ఏ అల్లరి చేయకుండా వెళ్ళి కేకలేసి వచ్చారనుకోండి మీకు శాంతిగా ఉంటుంది ఎంతసేపు ఉంటుందో శాంతి మళ్ళీ వాళ్ళు అల్లరి మొదలుపెట్టేదాకా ఉంటుంది ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంటాయి ఇంట్లో గోవాల కింద ఉందనుకోండి ఏ అందరూ నోరు కూర్చొని మాట్లాడకుండా కేకలేశారనుకోండి అందరూ కాముగా అయిపోయారు అనుకోండి శాంతిగా ఉంటుంది ఎంతసేపు ఉంటుంది మళ్ళీ వాళ్ళు మొదలుపెట్టేదాకా ఉంటుంది మనస్సు అలదడిగా ఉందనుకోండి ఏదో ఎక్కడికో వెళ్ళే సినిమా ఏదో చూసి వచ్చారనుకోండి కొంచెం మనస్సు కుదుటబడుతుంది మళ్ళీ ఎంతసేపు ఉంటుందో శాంతి ఓ కొన్ని గంటలు ఉంటుంది తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది అలాంటి శాంతి కాదు అది మనస్సులో వచ్చిపోయే శాంతి మనస్సు యొక్క మూలంలో ఇన్నర్ డెప్స్లో ఇన్నర్ సైలెన్స్ ఒకటి ఉంది అది ఎప్పుడూ డిస్టర్బ్ అవుతుంది అది అనంతకాలము అలా అక్షయంగా అలా శాంతిగానే ఉంటుంది అది అక్షయ శాంతి కాబట్టి ఈ జగత్తు ఇంద్రియములు మనస్సు దేహము ఈ సర్వము మిథ్యాన్ని తెలుసుకున్నటువంటి బ్రహ్మజ్ఞానులకు ఆ క్షయమైన శాంతి స్వతసిద్ధమే అది స్వభావత ఏవా వాళ్ళు దానికోసం ఏమీ ప్రయత్నం చేయక్కర్లేదు మనో నిగ్రహం చేయక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు నాన్యాయత్త దానికోసం అన్యాయత్తము కాదు ఇక్కడ ఏమని చెప్తున్నారు మనస్సో నిగ్రహాయత్తం అభయం అటువంటి ఉన్నతమైన జ్ఞానం లేని సంసారికి మనస్సును నిగ్రహించినప్పుడే అభయం లభిస్తుంది సరే బ్రహ్మజ్ఞానికి మనస్సును నిగ్రహించాల్సిన అవసరం కూడా లేదు స్వభావంగా చేతనే స్వరూపం చేతనే అక్షయమైన శాంతి గలదు అన్యాయత్తము కాదు ఆ శాంతి ఇతరముపై ఆధారపడేది కాదు అది బ్రహ్మజ్ఞానం ఉత్తమాధికారి మాట అయితే మరి అందరికీ అలా కాదు నోపచారథంచనా ఇవోచామా బ్రహ్మజ్ఞాని పని కట్టుకునే ఉపచార అంటే కర్తవ్యం మనస్సును నిగ్రహించవలను ఇప్పుడు కూర్చుని ధ్యానము చేయవలెను కర్మ చేసి కర్మయోగము చేయవలను ఉపాసన చేసి భక్తి యోగము చేయవలెను యోగం ధ్యానము చేయవలను ఇవేమీ లేవు బ్రహ్మజ్ఞాని ఈజ్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ ఏ కర్తవ్యము లేదు అని మనం చెప్పి ఉన్నాము ఉపచార కథంచిన నాస్తి ఏ విధంగానైనా సరే బ్రహ్మజ్ఞాని చేయవలసిన కర్తవ్యమేది లేదు అని ఇంతకుముందు చెప్పడం అయింది అయితే ఏ అతోన్యే యోగిన మార్గగాహ హేన మధ్యమదృష్టయ అది తు ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ ఇటువంటి అస్పర్శయోగంలో దృఢమైన నిష్ట కలిగిన బ్రహ్మజ్ఞానులు అందరూ ఉండరు ఎవరో ఉంటారు కానీ మాగగా ఏ తూ మార్గగాహ ఆ మార్గంలో పయనిస్తున్నారు అసలు సాధారణంగా మీకు మార్గ గులే ఎవరు ఉండరు ఆ మార్గంలో పయనించి వాళ్ళే వాళ్ళు ఉండరు లోకంలో అందరూ కూడా ఎవేవో కల్పనలు చేసుకునే ఆ కల్పనల వెంట పరుగులు తీస్తారు తప్ప మార్గంలోనే ఉండరు అసలు ఆత్మస్వరూపము ఆ ఈ ఈ ఆత్మగుణములు అని ఉన్నాయి ఆత్మగుణములు వీటి వలన మనిషి కృతార్థుడవుతాడనే మార్గంలో ఎవడో ఉండరు ఎంతసేపు ఈ పూజ చేస్తే కృతార్థండి అవుతాను ఆ దానం చేస్తే కృతార్థండి అవుతాను ఈ తీర్థాన్ని స్నానం చేస్తే కృతార్థండి అవుతాను ఆ దేవాలయానికి వెళ్ళొస్తే కృతార్థండి అవుతాను అనుకుంటారు అంతఃకరణ శుద్ధి ద్వారా మనం కృతార్థలమవుతాము అని ఎవడో అనుకో అసలు అలా అనుకోని